కళాప్రపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో పదకొండవ చాప్టర్ రెండవ ప్రపంచ మహాయుద్ధం రోజులు యూరోప్లో రెండవ ప్రపంచ మహాయుద్ధం పంతొమ్మిది వందల సంవత్సరంలో సెప్టెంబర్ మూడవ తేదీన ఆరంభమైంది పోలెండ్ మీద హిట్లర్ దాడి చేయడం వల్ల బ్రిటన్ ఫ్రాన్సులు ఆగ్రహించి జర్మనీ మీద యుద్ధం ప్రకటించాయి పంతొమ్మిది వందల నలభై నలభై ఒకటిలో ఇంగ్లాండ్లో ఎన్నో ప్రదేశాలు బ్లిడ్జ్ క్రైజ్ వల్ల భస్మమయ్యాయిల ఐదు వేల మూడు వందల టన్నుల ఎక్స్పోజివ్స్ ను ఇరవై గంటల్లో ఒక్క లండన్ మీదే ప్రయోగించారు తర్వాత మేజర్ కోస్టల్ పోర్ట్స్ అండ్ సెంటర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ సప్లైని అటాక్ చేశారు ఇండియాలో కొన్ని ముఖ్య పట్టణాల మీద కూడా బాంబులు వేశారు మా ఊరు కాకినాడ చిన్న ఊరైనా పోర్ట్ అవడం వల్ల బాంబులు ప్రయోగించారు సరిగ్గా అరవై మూడేళ్ల క్రితం జరిగిన విషయం ఇది అది పంతొమ్మిది సంవత్సరం రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులు మా కుటుంబం కాకినాడలో ఉన్నాం నేను పిఠాపురం రాజావారి కళాశాలలో బిఏ చదువుతున్నాను అన్నయ్య బీఏ అయిపోయింది సీత ఎస్ఎస్ఎల్సీలో ఉంది మాకు వేసవి సెలవులు రామారావుపేటలో దివాన్ గారి బంగ్లాలో కాపురం ఉంటున్నాం యుద్ధం యుద్ధం యుద్ధం ఏనూట విన్నా యుద్ధం కబుర్లే తెల్లరేటప్పటికి న్యూస్ పేపర్లో యుద్ధం విశేషాలే కాఫీ హోటళ్లలోను కాలేజ్ దగ్గర సిటీ ఎంపోరియం దగ్గర సినిమా థియేటర్ల దగ్గర టౌన్ హాల్లో మెక్లారెన్ హై స్కూల్ ఆవరణలో దేవాలయం దగ్గర బ్రహ్మ సమాజం దగ్గర మెయిన్ రోడ్డు మసీదు మీద ఉప్పుటేరు ఒడ్డున జగన్నాథపురం వంతెం దగ్గర ప్రజలు ఉమ్మిగూడి యుద్ధ విశేషాలే మాట్లాడుకునేవారు రైల్వే స్టేషన్లోను బస్టాండ్ దగ్గర కూడా ఇదే తంతు ఆఖరికి కుళాయి దగ్గర నీళ్లు పట్టుకునే ఆడవాళ్లు చాకిరేవులోని పాఠక జనం కూడా యుద్ధాన్ని గురించి వాళ్ళు విన్న విశేషాలు చెప్పుకునేవారు మా అన్నయ్యకు ఒక చిత్రమైన గ్రూప్ స్నేహితులు ఉండేవారు పుట్టు ములిగినట్టు ప్రొద్దున్నే ఏడు గంటలకి మా ఇంటికి హాజరయ్యేవారు వాళ్ళకి న్యూస్ పేపర్ కొనుక్కోవలసిన అవసరం లేదు మా అన్నయ్య ఏ టు జెడ్ పేపర్ చదివి వాళ్ళకి చెప్పాలి వచ్చిన వాళ్లకు మా అమ్మ కాఫీ ఇచ్చి తీరుతుంది కదా తాగేసి మెయిన్ రోడ్డు మీద మేధావుల్లాగా నడుచుకుంటూ పోతూ త్రోవలో కనపడ్డవారికి యుద్ధాన్ని గురించి అన్నయ్య చెప్పిన పేపర్ న్యూస్కి చిలువలు పలవలు పెట్టి అతిశయోక్తులు చెప్పేవారు మా ఇల్లు చర్చలకి మా ఇల్లు చర్చలకి డిబేట్స్కి నిలయం ఇంట్లో అందరూ తెలివైన వాళ్ళవటం కోంప మునిగింది ఏ ఒక్కరు మరో ఒకరితో వారి వారి ఇండివిజ్యువాలిటీని కనపరుచుకోవడానికి దానికి తోడు బంధువులు స్నేహితులు కూడా అటువంటి వాళ్లే కాబట్టి గాడేపల్లి అనంతం అన్నయ్య వింజమూరి శివరామారావు కామేశ్వరరావు లక్ష్మీసం పెద్దబ్బాయి చిన్నబ్బాయి అన్నయ్యలు అరవింద గారి శిష్యులు గొప్ప మేధావులు అయిన తిరుపతి గారు ముద్దుకృష్ణ గారు శివ శివశంకర శాస్త్రి గారు మా ఇంట్లో రోజూ గుమిగూడేవారు గంటలు గంటలు యుద్ధాన్ని గురించి చర్చించేవారు వాదించుకునేవారు దెబ్బలాడుకునేవారు కూడా అలాగే దెబ్బలాడి బయటకు వెళ్ళిపోయే వాళ్ళలో తిరుపతి గారు ఒకరు అనంతం అన్నయ్య వారొకరు అసలు యుద్ధం ఏళ్ళకొద్దీ సాగుతుంటే ఈ యుద్ధాన్ని గురించిన వాదనల మినీ యుద్ధాలు మా ఇంట్లో రోజూ కాకినాడ ఊళ్ళో చాలా చోట్ల త్రవ్వి ట్రెంచెస్ కట్టారు మిలిటరీ సోల్జర్సు లౌడ్ స్పీకర్స్లో సందేశాలిస్తూ రోజూ జీపుల్లో ఊరంతా తిరిగేవారు సైరన్ వినగానే షెల్టర్స్లో ఎలాగ దాక్కోవాలో ప్రాక్టీస్ చేయించేవాడు సైరన్ వినగానే రోడ్డు మీద ఉన్నవాళ్లు షెల్టర్స్లోకి వెళ్లాలి రోడ్డు మీద ఒక్క పురుగైనా ఉండకూడదు ఇళ్లలో ఉన్నవాళ్లు తలుపులు కిటికీలు మూసుకొని లైట్లు ఆర్పేసుకోవాలి ఈ సైరన్ ప్రాక్టీస్కి పలానా టైం లేదు రాత్రీ పగలూ కూడా ఏదో ఓ టైంలో సైరన్ వచ్చేది ఒకప్పుడు అది ప్రాక్టీస్ కోసమో లేక నిజమైన సైరనో తెలిసేది కాదు అయినప్పటికీ అదేదో సరదాగా గేమ్ ఆడుతున్నట్టు ఉండేది యుద్ధం బాంబింగ్లు ఇవన్నీ హిస్టరీల్లోనూ కథల్లోనూ వినటమే గాని మన దేశానికి ఇలాగ నిజమైన యుద్ధం వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్ అనే మాట వాస్తవమే అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కాకినాడ ప్రజలెవ్వరూ కంగారు పడలేదు సరికదా ఒక విధమైన భయంతో కూడుకున్న సారదా కూడా అనుభవించారనుక తప్పదు పుట్టాక మన కళ్ల ముందు మనం కూడా యుద్ధం చూడబోతున్నామనే ఎగ్జైన్మెంట్కి లోనైపోయారు పంతొమ్మిది సంవత్సరంలో మే నెల ఐదవ తేదీ అని సూచాయిగా జ్ఞాపకం ఆ రోజు నాన్నగారు గండికోట భాస్కర్రావుని వింజమూరి సింగ్ చిన్నబ్బాయిని భోజనానికి పిలిచారు భాస్కర్రావు పేరెక్కిన డ్రామా యాక్టరు ధ్ర సేవా సంఘం వారి నాటకాల్లో ప్రధాన స్త్రీ పాత్ర ధరించేవాడు అందమైన ఆడవాళ్ళకంటే అందంగా ఉండేవాడు కూడా వింజమూరి చిన్నబ్బాయి మా బంధువు చాలా నెమ్మదైనవాడు మర్యాదస్తుడు నాన్నగారికి ఇష్టడు కూడాను నాస్తికుడు అనేవారు ఎప్పుడూ దేవుడు లేడు అంటుండేవాడు వీళ్ళందరే కాకుండా మామయ్య కృష్ణశాస్త్రి కుటుంబం అంతా మా ఇంట్లోనే ఉండేవాళ్ళు మధ్యాహ్నం వంటిగంట ప్రాంతం నాగులపల్లి రసాల మామిడి పళ్ళతో సహా మస్తైన భోజనం చేసి తాంబూలం సేవించి అందరూ మంచి రిలాక్స్ మూడ్లో ఉన్నారు భాస్కర్రావు మాత్రం అనసూయ హార్మోనియం వాయించే వాయిస్తే కొన్ని పద్యాలు పాడి వినిపిస్తాను అన్నాడు నేను హార్మోనియం వాయిస్తున్నాను భాస్కర్రావు పాడుతున్నాడు సడన్గా సైరన్ మూత వినబడింది మిలటరీ వాళ్ళు తలుపులు కిటికీలు మూసుకోమని రోడ్డు మీదున్న వాళ్ళని ట్రెంచెస్లోకి వెళ్లమని హెచ్చరిస్తూ నిమిషాల్లో జీపుల్లో మాయమైపోయారు రోహిణీకార్తె మా ఎండలు మండుతున్నా ఏం చెయ్యం మా ఇంట్లో కూడా తలుపులన్నీ మూశారు పాపం హార్ట్ పేషెంట్ అయిన భాస్కర్రావు గుండెల మీద చేయి వేసుకుని ముందుకు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు చిన్నబ్బాయి నాన్నగారి చేతులు పట్టుకుని బుచ్చినాయన బాబయ్యా దేవుడు ఉన్నాడు మనకేమీ హాని జరగదు అంటూ ఏడవడం మొదలుపెట్టాడు మామయ్య నోటెమ్మట మాట పెగలడం లేదు అందరికంటే పిరికివారైన నాన్నగారు అందరూ ఒకే చోట ఉండండి పోతే కట్టుకట్టుకుని అందరం ఒకేసారి పోతాం అన్నారు బుజ్జాయి పదేళ్లవాడు బుల్లి సీత ఐదేళ్లదే వాళ్ళిద్దరూ నా చెల్లెలు సీత మంచాల కింద దూరారు ముద్దుకృష్ణ మామయ్య తన వేదాంతం తను చెప్పాడు ఏమంత కొంపునిగింది పోతే పోతాం భయమెందుకు అన్నాడు అత్తయ్య తోచక మరోసారి తాంబూలం వేసుకుంది ఆ గది కిటికీకి చిన్న కన్నం ఉంది అందులోంచి ఏమైనా కనబడుతుందేమో అని చూడడానికి ప్రయత్నించాను నేను అమ్మమ్మ ఏమర్రా బాంబులు పడుతున్నాయి అన్నారు ఇంకా ఎప్పుడూ ఎన్ని గంటలకు పడతాయి అంటూ అమాయకంగా అడిగింది బుల్లెమ్మా అక్కయ్య రామరావు అంటూ రామా రామా అంటూ జపం చేస్తూ ఓమోలో కూర్చుంది అమ్మ అన్నయ్య నాన్నగారి ప్రక్కన చేరారు మామయ్య రాజహంస అత్తయ్య కూడా అక్కడే సద్దు కూర్చున్నారు మామగా మామగారొక్కరే మిస్సింగు అయ్యో రాజమ్మ అమ్మగారేమైపోయారో అన్నారందరూ ఆ ఇంట్లో పాయఖానాలవు దొడ్లు ఎక్కడో దూరంగా ఉన్నాయి మామగారు అక్కడున్నారని తీసుకురావడానికి వెళ్లారు మావాళ్లు మండుటెండలో కాళ్లు కాలుతుంటే గొడుగు వేసుకుని బాంబులు ఎలా పడతాయో చూడడం కోసం ఆకాశమంతా గాలిస్తూ ఆత్రుతగా చూస్తున్నారు మామగారు సరిగ్గా అదే సమయంలో ఎక్కడో దూరంగా రెండుసార్లు బాంబులు పడ్డట్టనిపించింది మామగారేమో అవిగో బాంబులు దోసకాయల్లాగా రాలుతున్నాయి అంటుంటే ఆవిని బలవంతాన లోపలికి లాక్కొచ్చారు నిజానికి ప్లేనులు మా ఇంటిమీదుగా కుళాయి చెరువు మీదుగానే వెళ్లాయి ఎవరి నోటమ్మటా మాట్లేదు చిన్నబ్బాయి మాత్రం చిన్న గొంతుతో దేముడు దేముడు దేవుడున్నాడు అంటూ నమస్కారం పెడుతూ ఏడుస్తున్నాడు ఇంతలో మళ్ళా ఆల్ క్లియర్ సైరన్ మోగింది కాకినాడ పోర్ట్ స్టేషన్ నుంచి సముద్రం నాలుగైదు మైళ్ల దూరంలో ఉంది సముద్రపుటొడ్డునున్న కిరసనాయిల్ ట్యాంకులు మీద రెండు బాంబులు పడ్డాయి ఊరికి డ్యామేజ్ గానీ జన్నష్టం లేకుండా రక్షింపబడ్డామన్నాన కాని మళ్ళా ఊరిమీద బాంబులు వేస్తారనే వదంతికి మా నాన్నగారు భయపడి మా బంధువులతో సంప్రదించి ఆరు ఆరు కుటుంబాల వాళ్లం తాత్కాలికంగా పిఠాపురం మాకం మార్చడానికి నిశ్చయించారు మర్నాడు ఎందుకైనా మంచిదని రాత్రికి రాత్రే ఆరు రెండేళ్ల పళ్లలో కుటుంబాలతో పిఠాపురం బయలుదేరాం మా ముసలివాళ్ళు ఊరగాయలు వంట ఒక బండిలో మామయ్య గారి కుటుంబం ముద్దు గారితో సహా ఒక బండిలో వింజమూరి శివరామన్నయ్య కుటుంబం మరో బండిలో పెద్దబ్బాయి చిన్నబ్బాయి కుటుంబాలకు రెండు బళ్లు మా కుటుంబం ఇంకో బండిలోను పెళ్లివారులాగా బయలుదేరాం మధ్యలో అవశిష్టాలకి చెట్ల ఆపుకుంటూ తెల్లవారుజామున పండూరు చెరువు వద్ద పళ్లు తోముకొని మామగారు చేసిన మినపరొట్టె సేమియా ఉప్మా విస్తళ్లలోనూ దొన్నెలలోనూ తిని ఫ్లాస్క్లోని కాఫీ తాగాం కొన్ని కుటుంబాలు పులిహోర దద్దోజనం తెచ్చుకున్నారు ఎనిమిది గంటల ప్రాంతానికి పిఠాపురం చేరా వింజమూరి కామేశ్వరరావు అన్నయ్య ఇల్లు పూర్వకాలపు లోగిలి నాలుగిళ్ల చావిడి చాలా గదులున్నాయి మామయ్య కృష్ణశాస్త్రిది గొప్ప జాతకం ఎక్కడున్నా రాజభోగం అనుభవిస్తాడు ఉన్నవాటిలో మంచి గది మామయ్యకిచ్చారు రెండవది సౌకర్యాలకు అలవాటపడ్డ మాకు కేటాయించారు మిగిలిన గదులు ఒక్కొక్క కుటుంబానికి ఇచ్చారు ముద్దు కృష్ణమామయ్యము వాళ్ల స్నేహితుల ఇంటికి వెళ్లాడు ఆ ఇంటికి పూర్వకాలపు మరుగుదొడ్లు రెండున్నాయి సగం మంది మగవాళ్లు పిల్లలు చెరువు చెరుకుల కాలవగట్టికి వెళ్లేవారు కనుక పెద్ద క్యూ ఉండేది కాదు బాత్రూంలు అసలేవు అందరూ పెరట్లో నూతి దగ్గర స్నానాలు చేయవలసింది నయం ఎండాకాలం అవటం వల్ల చల్లేదు రెండు రోజులు నేను బట్టలతోనే స్నానం చేసి తంటాలు పడ్డాను మూడో రోజు రెండు రాటాలు పాతి ధన్యం కట్టారు బెడ్ బెడ్షీట్ వేసి దాని వెనకాల స్నానం చేయడానికి ఏర్పాటు చేశారు స్నానం మధ్యలో గాలికి దుప్పటి కిందపడి రసాభాసైంది ఆ మర్నాడు చిన్న మరుగు కట్టించారు అక్కడ స్నానం చేయడానికి నాన్నగారు ఏర్పాట్లు చేశారు అక్కడ స్నానం చేస్తున్నప్పుడు కుమ్మరి పురుగులు వానపాములు జిర్రులు కనబడి టవల్తో బయటకు పరిగెత్తుకు వచ్చాను నా మేనత్తను కాపలా పెట్టుకొని ప్రాణాలు బిగబట్టి స్నానం చేసి బయటపడేదాన్ని మామయ్య ఎక్కడున్నా ఓ వెలుగు వెలుగుతాడు మామయ్యకి ఎనిమిది మంది అక్కాచిల్లెళ్ళు ఆరుగురు పెద్ద తాతయ్య గారి కూతుళ్ళు ఇద్దరు మా అమ్మ పెద్దమ్మలు ఇంతమందికి గారాబపు తమ్ముడు మామయ్య వీళ్లు కాక కజిన్ సిస్టర్సు మేనగోడళ్ళు ఉన్నారు తెల్లారితే వరే తమ్ముడు ఏం అంటూ చుట్టూ ఎవరి వంటలు వాళ్ళు వండుకుంటున్నా అందరూ ఇది తినరా అది తినరా అంటూ అన్ని వడ్డించేవారు రకరకాల వంటలతో మామయ్యకి రోజు విందే పురమాయించుకుని మరీ వండించుకునేవాడు కొన్నాళ్ళు మరొక పద్ధతి ప్రయత్నించారు ఒక్కొక్క కుటుంబం ఒక పదార్థం అందరికీ సరిపోయేలాగా ఉండాలి అలాగ రెండు రకాల కూరలు రెండు పచ్చళ్ళు పప్పు పులుసు ఆరు కుటుంబాల వాళ్లకి కేటాయించారు పెరుగు ఊరగాయలు అప్పడాలు వడియాలు లాంటివి కామేశ్రావు కుటుంబానికి ఇచ్చారు ఇలా రోజూ సరదాగా పిక్నిక్ లాగుండేది తరచూ పుట్టినరోజులో పురుళ్ళో మహిళలో తద్దినాలో ఏదో ఒకటొస్తూ ఉండేవి అలాంటప్పుడు మా ముస్లమ్ములు పిల్లలందరి చేత పనులు చేయించేవారు నేనొక్కదాన్నే ఏ పని చేయనని పేరు నేనేం చేయను నన్నుగా గారాబంగా పెంచారు ఇది కొందరి ముసలాళ్లకు తెక్కగా ఉండేది ఎలాగైనా నా చేత ఏదో ఒక పని చేయించాలని ఉండేది ఒక ముసలి బంధువు నా చేత కాళ్లు పట్టించుకుందామని బహుప్రయత్నం చేసి విఫ మరొక బంధువు అలాగా కూర్చుంటారేమిట్రా ఏదైనా వడ్డించండి అని నాతో మిగిలిన అమ్మాయిలు కూడా కలిపేవారు ఒళ్ళు మండీరి రాజగమణి అంటే రాజేశ్వరిని అలాగా పిలిచేవాళ్ళంలే నేను మజ్జిగ వడ్డిస్తున్నట్టే వడ్డిస్తూ పక్కకెళ్లి ముగ్గురు మస్తుగా మజ్జిగ తాగి మిగిలిన దాల్ను నీళ్లు కలిపి వడ్డించేవాళ్ళు పిల్లలందరికీ నేను లీడర్ని నా మాట వేదవాకం నా చుట్టూ గుమిగూడేవారు నా కబుర్లు జోక్సు పాటలు అందరికీ ఇష్టం వీళ్ళకి పాటలు డాన్సులు నేర్పేదాన్ని కాళ్లకి చేతులు చేతిగోళ్లకి క్యూటెక్స్ వేసేదాన్ని మేకప్ చేసి నాటకాలు ఇది కూడా మా పెద్దవాళ్ళలో కొందరికిష్టం లేదు ఓ రోజు వీధి నాటకంలో డాన్స్ పాట భద్రాదివాసుండ నేర్పిస్తూ అందరం తగ్గెందుతున్నాం అపోజిషన్ పార్టీ ముస్లిములకు కోపం వచ్చి ఇలాంటి లొల్లాయి పాటలు పాడకపోతే భక్తిగా దేవుడి మీద పాటలు పాటకూడదే అని ముఖం పెట్టి సరే రండి అని మా పిల్లతల్లులతో సహా అందరినీ పిలిచి కూర్చోబెట్టి చాలా మంచితత్వం పాడుతాను వినండి ఇందులో ఏదో ఎంతో వేదాంతం ఉంది అన్నాను నేను హార్మోనియం వాయించుకుంటూ తుమ్ మేరీ తుమ్ వేరే సాజనా అంటూ ప్రేమ గీతం పడి పాడాను అదృష్టం వాళ్ళు ఎవరికి హిందీ రాదు దానికి మటిలో పుట్టి మటిలో పెరిగి ఈ మాయా దేహానికి కై కౌపీనాంతములు చాలావా ఎందుకర్రా మీకు ఈ తెల్ల పంచలు అని అబద్ధపు అర్థాలు చెప్పి వాళ్ళని మెప్పించేదాన్ని ఓ దేవుడు పటం మాత్రం పెట్టి అన్నీ ఇలాంటి పాటలే పాడేదాన్ని మామయ్య సెషన్స్ వీధి అరుగు మీద పొద్దున్నే అడుగు అరుగులు కడిగించి చాపలు పరిచేవారు మామికి మాత్రం ఓ దిండు బాలిసు గౌడ కానుకునేలాగా ఏర్పాటు చేసేవాళ్ళు తొమ్మిది గంటలకి మామయ్య సభ తీర్చేవాడు అప్పటి మామయ్య ఎలాగుండేవాడంటే తెల్లటి పంచ ముదురు రంగు చొక్క ఒళ్ళంతా చందనం కళ్ళకి సురుమ మెళ్ళో పూసలదండలు చేతికి మల్లెదండ గిరిజాల జుట్టిలా గిరిజాల జుట్టుతోటి హిప్పీలాగుండేవాడు అయినా ఆ పర్సనాలిటీ అందర్నీ ఆకర్షించేది తరచూ కురుమిళ్ల వెంకట్రావు తనికెళ్ల సత్యనారాయణ గోపాలదాసు ముద్దుకృష్ణ వాడ్రేవు గోపాలకృష్ణ మొక్కపాటి నరసింహ శాస్త్రి నారాయణదాసు మొదలగవాళ్లు వచ్చేవారు కొందరు యువకువులు కూడా వచ్చేవారు అప్పుడప్పుడు మా నాన్నగారి స్నేహితులు జాషువా కవి నాన్నగారి క్లాస్మేట్ అయిన పిఠాపురం మహారాజవారి భావమరిది సోములు బాబుగారి కొడుకులు రంగబాబు నారాయణబాబు వస్తుండేవారు రోజూ మంచి మంచి చర్చలు స్వీయ కవితలు ఎక్స్ట్రాగా ఉండేవి ఇంట్లో ఆడవాళ్లతో కలవక అమ్మ మొక్కతే వీధిగుమ్మంలో కూర్చుని అర్థం కాకపోయినా ఈ చర్చలు వినేది ఈ విధంగా వేసంగి సెలవులయ్యే వరకు పిఠాపురంలోనే ఉన్నాం మామయ్య వీధరుగు మీద నేను నా అమ్మాయిల గ్రూప్తో నా గదిలోనూ అమ్మ మొదలగు వారంతా వంటింట్లోనూ ముజలమ్లంతా పెరట్లోనూ ఉండేవాళ్ళం మాకు కాలక్షేపాలు రెండే కట్టకట్టుకుని అందరం అటు మాధవస్వామి గుడికో ఇటు కుక్కుటేశ్వర స్వామి గుడికో వెళ్ళేవాళ్ళం రెండోది ఆ ఊళ్ళో ఉన్న ఒక్క సినిమా హాల్లోనూ ఏ పిక్చర్ వేసినా ఆరు కుటుంబాల వాళ్ళం వెళ్ళేవాళ్ళం పూర్వపు పొన్నాడమంద బయలని బస్సులు పడ్డాక బస్టాండ్ చేశారు దానికి ఎదురుగా ఓ కాఫీ హోటలు దాని ప్రక్క గురువుగారి రెండిళ్ళు దాటాక సినిమా హాలు నిజానికి అది డ్రా డ్రామా థియేటరు డ్రామాలకి ముందు కుర్చీలకి టిక్కెట్లు ఎక్కువ నేల క్లాస్ తక్కువ ఆ థియేటర్ వాళ్లకి కుర్చీలు మార్చడం బద్దకము లేక తెలివి తక్కువతనము అలాగే వదిలేశారు సినిమాకి కుర్చీ టిక్కెట్లు కొనుక్కుంటే తెరదగ్గరగా ఏమీ సరిగా కనబడదు మా ఆరు కుటుంబాల వాళ్ళం దాదాపు అరవై మంది నేల టిక్కెట్టు కొనుక్కొని ఇంటినుంచి చాపలు పట్టుకెళ్లి పరుచుకొని చూచొచ్చేవాళ్ళం సినిమా హాలు దగ్గర అవడం వల్ల నడిచెల్లొచ్చేవాళ్ళం అప్పుడప్పుడు ఆ థియేటర్లో నా మంచి నాటకాలు ఆడేవారు దానికి మాత్రం డ్రామాలు ఇష్టమున్నవాళ్లం కొద్దిమంది ముందు కుర్చీ టిక్కెట్లు కొనుక్కొని చూసేవాళ్ళం మా మేనత్తికి డ్రామాల పిచ్చి ఆవిడ తప్పనిసరిగా వచ్చేది పారుపల్లి సుబ్బారావు గారు రాధవేషంలో లావుగా గుండులాగుండేవారు జొన్నవిత్తుల శేషగిరిరావుగారు కృష్ణుడు వేషంలో బక్కగా ఉండేవారు ఆయన రాధనుద్దేశించి రాధ ఎంత కృషించితువో అని పాడేవారు కథ మంచి రసగంధాయపట్టులో నడుస్తున్న సందర్భంలో ఆపి పాటను వన్స్మోర్ కొట్టి పాడించేవారు అయినా చిత్రం అందరూ ఆనందించేవారు మేమున్న ఇంటికి ఎదురుగా ఓ వేస్యా గృహం ఉంది అందులో ఉన్న ముగ్గురాడవాళ్ళకి నేను పేర్లు పెట్టాను చిన్ని చిన్ని తప్పటడుగుల కూర్మావతారం సిలిండరమ్మ డేగల కన్నమ్మ చిన్ని చిన్ని తప్పటడుగుల కూర్మావతారం సిలిండరమ్మ డేగల కన్నమ్మ ఈ డేగల కన్నమ్మ సడన్ చచ్చిపోయింది శవాన్ని ఎత్తటానికి ఎవరూ రాలేదు మామయ్య ఒరే శివరాం మనం మూసేద్దాం రండి పాపం అన్నాడు అంత పని చేసుండును ఈలోగా వాళ్ళ మనుష్యులు వచ్చారు డేగల కన్నమ్మ దివికేగనంటూ మామయ్య పదాలు కూడా రాశాడు సరదాకి ఓ రోజు సోములు బాబు గారు నారాయణ బాబు గారు పన్నెండేళ్ల అబ్బాయిని తీసుకొచ్చి నా దగ్గర పాడించి నన్ను ఒక పాట నేర్పించమన్నారు నేను ట్యూన్ పెట్టిన జయ జయ ప్రియభారతి జనయిత్రి దివ్యధాత్రి నేర్పించాను ఆ అబ్బాయి పేరు పిఠాపురం నాగేశ్వరరావు గారు తర్వాత ఈ పాటే పాడి ప్లేబ్యాక్ పాడే అవకాశం సంపాదించుకున్నానని చెప్పాడు నన్ను గురువుగారు అనిపించేవాడు అతను మద్రాసు వచ్చాక నాతో కొన్ని కచేరీల్లోనూ గ్రామ్ఫోన్ రికార్డుల్లోనూ పాడించాను కూడా యుద్ధ మకాం కొద్ది రోజుల్లోనే మేము ఇంట్లో పురుళ్ళు నామకరణం బారసాలలు పుట్టినరోజులు షష్ఠి పూర్తి సమర్థవంతులు ఒకటేమిటి తద్దినాలతో సహా అన్ని రకాలు జరుపుకున్నాం యుద్ధం సర్దుమణిగింది కాకినాడ సేఫ్ జోన్ గా డిక్లేర్ చేశారు మా కుటుంబాలు మూటామూల్య కట్టి ఎలాగ వచ్చామో అలాగే మళ్ళీ ఆ బళ్లల్లో వెనక్కి వెళ్ళాం రెండవ ప్రపంచ యుద్ధంలో పదహారు మిలియన్ల అమెరికన్స్ ఆర్మ్డ్ ఫోర్స్తో సారీ రెండవ ప్రపంచ యుద్ధంలో పదహారు మిలియన్ల అమెరికన్ ఆర్మ్డ్ ఫోర్స్తో పనిచేశారు మూడు వందల వేల మంది ప్రాణాలని కోరుకు కోల్పోయారు పంతొమ్మిది మే ఏడవ తేదీన జర్మనీ లొంగిపోయింది మే ఎనిమిదవ తేదీన విఈడే అంటే విక్టరీ ఇన్ యూరఫ్ యూరఫ్ డే అని అన్నారు వి మే ఎనిమిదవ తేదీని విఈడే అంటే విక్టరీ ఇన్ యూరఫ్ డే అన్నారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టు పద్నాలుగున జపాన్ లోంగిపోయింది ప్రెసిడెంటు ట్రూమెన్ సెప్టెంబర్ రెండవ తేదీన వి జే డే జరుపుకున్నారు ప్రపంచాన్ని సర్వనాశనం చేసి ధ్వంసం చేసి లక్షలాది ప్రజల్ని పలిగొన్న ఇంత భయంకరమైన యుద్ధం ప్రపంచ చరిత్రలో వరల్డ్ వార్ టూ రెండవ ప్రపంచ మహాయుద్ధం అని నిర్ణయించారు మా అమ్మమ్మ మొదటి ప్రపంచ యుద్ధాన్ని గురించి విక్టోరియా మహారాణిని గురించి విశేషాలు చెప్తుంటే నోరెక్క పెట్టుకుని ఆశ్చర్యంగా వినేవాళ్ళు ఇప్పుడు రెండవ ప్రపంచ మహాయుద్ధాన్ని గురించి అలాగే నేను నా మనవలకి మీకు చెప్పగలుగుతున్నాను